అధ్యాయము ఎనిమిది రక్షోరనిల్లని కడుకుచేర జీరి లోలోననాశిక్షాగములిల్లగల్లలనియాక్షేపి తానందరం మోక్షాయత్తులజేసి నాడు మనకుమోసంభు వాటిల్లె నీదక్షునజఃక్కయవలయే వంశాగ్రణీ పుల్లసి విష్ణుకథనములి పుడుమా కుజప్పడీ గురుడని నన్నుల ఘించి కరకూలొల్లరు సువంగ దో ఉడు గడు మధురిపు కథనము విడి వడి జడు పగిదిరుగుకసనమునొడి విన నువ దుడు కనిది వింపమాకు దుర్లభమధిపా వెక్కురు కపురకసికూలమున విక్ కురు జన్మిి నాడుకొలిచిడి గంట రాక్షసేర్రీన్ అని ఇట్లు గురుసుతుండు శప్పిన కుడుకువని విరోధ వ్యవహారం బులు కర్ణరంధ్రంబులబు ఖడ్గ ప్రహారంబులైసోకిన బిట్టు మిట్టి పడి పాదతాడతైన భుజంగబు భంగి పవన ప్రేరితంబైన దవానలంబు చందంబున దండతాడిబైన కంఠీరమంబు కైవడీ భీషణ రోషరసవేశజ్వల్యమానచిండూను పుత్రంహారోద్యోగయక్తుండును కంపమాన కంపమానగాృండు అరుణీకృతనే త్రుండునూ నై కుడు కరప్పిచ్చి సమ్మానకృత్యం బులుదప్పించి అశనిసంకాశాషణంబులనదల్సు ూనున్ శాంతగుణప్రధానునతి సంశుద్ధాచితానున జ్ఞానారణ్యకృ అంజలిటీ సంభ్రాజమాను స్రీనారాయణ పాదపద్మయూగళీచిమృతస్వాదనాధీను ధిక్కరణంబుజేసి పలికెన్ ుఘ్రతన్ అస్మదీయంబునాశమునగా మిక్కిలివింటమిరయ విరచు అన్ని కాళములందుననుకూలుడైకా విద్వేషీయై గాలివీవ విరచు ప్రాపనల మందీకృతార్చ్యై విచ్చల విడినగ్ని విలుగవిర అతిక్ష్ణమైననాయానుల్లంఘించి శమనుండు ప్రాణులజంపవిరచూ ఇంద్రుడౌదల నా విరచు అమర కిన్నర విహగ నాగ అమరకిన్నరగంధర్వక్ష వివిహనాగ విద్యాధరవళి నాకురచు ఏలవిరవ నీకేది దిక్కు ప్రజావంతులుల పాలకూలు శుంభద్వేషులయన్ మదీయాజ్ఞాభముసేయనోరు వివేక రోషాపాంగదృష్టి జాన్యుతమయీ జగత్త్రయమున్స నీవిత్తి నాజ్ఞోల్లంఘనమిట్లూ సేసి సాహంకారతం దుర్మతి కంఠక్షోభముగాగనుఢంబుగాడి వైకుంఠుం జప్యదుదుడ్జయుండను వైకుంఠుండు ఖండింప నేనమరుల ఖండి పదండిగాడుగాకరా వలదే మద్ఘోరాహవక్షో ఆచార్యో ముమాని బాకుమోక్షాసక్తిబుట్టించి నీవాచావముదూపి విష్ణునహితుం వర్ణించి మద్దైత్యవంశాచారులు నీరుచేసి మూఢాత్ముంగులద్రోహిణీ నీచుంజంపుటే సంకులమున్ నిర్దోషముంజేషదిక్కులు గిలిచితిక్కివ్వడురోరినీకు దేంద్రాల్దిక్కులరాజులవేరుక దిక్కిరుగకకులుతడి దిక్కని నన్ున్ బలవంతుడనే జగములబలములతో జనకవీర భావన మహాబలు జయించితిని బలమున నానాడెనాకు్రతివీరుడవై అనినదండ్రికి మెల్ల మెల్లన వినయంబుతో గొడుకిట్లనియే బలయుతులకు దుర్బలూ బలమివ్వడు నీకు నాకు బ్రహ్మాదుల ప్రాణులూను బలమివ్వం డట్టి విభుడు బలమసు దిక్కులు కాళముతోనే దిక్కు నేకు దిక్కుల మొదలై దిక్కుగలెనివారికి అదియనాకు దిక్కు మహా కాలరూపంబులగల కాబుల విశేషంబులనఘుగుణాశ్రయుండైన విభుడు వినోదంబుల ప్రభావాత్ముడై జగము కల్పిన్సరక్షిన్సుఖండి సునవ్యయుండీములందునతడు గలడు చిత్తంబు సమగాజేయముమాగంబుదఃివర్తిం సు చిత్తంబు కైరులెవ్వరు చిత్తంబు వైరిగాక చిత్తమునుకాజేయవైయ మదయుతరంబు మానవయ్య అయ్య నీవ్రోలమేలాడరయ్య జనులు లన్యున్ గడియోన జయించిన వాడవింద్రియానీకముజిత్తము గెలవనేరవు నిం నిబద్ధుజేయకరూల ప్రభినులజేసిన ప్రాణికోటిలో విరోధి లేడుకడు నేర్పున జోడుముదనవేష్రా పాళిం పుముషేముషిను మూలింపులసమదృష్టిముసారము కీలంయమందుగేషవ భక్తి అనిన పరమవతేఖరునకు దోషాచరేఖరు డిట్లనియే చంపి నచ్చును యోరి పలువ కఠినోక్తులనజావు నను వైవ దర్వాణిగొమతి నాతోడం ప్రతిభాషలాడెు జగన్నాథుండు నాకంటనీభూత్రేణికి రాజులేడుకడు సంపూర్ణ ప్రభాడు మ్రా్రాతంజంపిన్ే విదకిన్ బల్మానారాయణు ఏతద్విములోనలే మరివాడేందూన్ దురా దుర్మతి ఎక్కడలడీ క్రియనే చకి నివర్తింసుజాను వత్సన్ లక్కడుతు నిన్ను విష్ణుని కులు ప్రేద వాణి అనిన అని కరుండు శంకింపక హర్ష హర్షపులకాంకులసంకలిత విగ్రహుండై ఆగ్రహంబులేక హృదయంబులకేషునిందలంచీ నమస్కరించి బాలవర్తనంబులనర్తనంబులసేసూనిట్లనియే కలడం భోధి కలండుగాలి కలడాకాశంబున గుంభినిన్ కలడగ్నిన్ దిశలం బగళ్ళ నిశలన్ ఖద్యోతంద్రాత్మన్ కలడోంకారమున్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులందంతటన్ గలడీషుండు కలండు తండ్రి దకంగానిలయీయాయన్ ఇందూలడందులేడని సందేహమువలదు చక్రిపగతుం డెందెందువేదిచూచి నందే గలడు దనవాగ్రణి వింతే అని ఇంవిధంబునా హరి సత్వరుడై ఎందును లేడు హరిసర్వాతులంగలండను ప్ర్లాదు భాషింప సరుడైయ్యందునులేే నిసుతుందైత్యుండుజింపనరసింహాకృతినుడిన్యుతుడు నానాజంగమస్థావరోత్కరగర్భంబులన ఉదండ ప్రభావంబున అయ్యవసర్భున దానవేంద్రుండు సర్వస్థలములనం డింభకర్వస్థలం భోరుహనేతృుండుసూమిగుల సంరంభంబునబలికేదవి స్తంభంబునజూపగలవే చక్రిన్ ఘిత్రిన్ ేని నీశిరమురుచికూచగ రక్షారంభమున వచ్చి హరివినడ్డపడ శక్తుండగే అనిన భవత్సరుండగురిపరమక్తుండైన ప్రహ్లాదుట్లనియే అంభోజాసనుడాదిగాగదృ పంతంబు విశ్వాత్ముడై సంభావంబుననుోడ విపులస్తంభంబులోడే స్తంభాంతర్గతుడునుటకునే సందేహమున్లేదు నిర్దంభత్వం బుననేబడు ప్రత్యక్షస్వూన అనిన విని కరాళించి గ్రద్నలేచి గద్యిగనుకీ వరవిరికిన ఖడ్గంబుగేలనమర్చి జళిపించుతు మహాభాగవతి శిఖామణయ ప్రహ్లాదు నిర్ధిక్కరింపు వినరాడిక మూఢచి గరిమన్విష్ణుండు విశ్వాత్మక భాషించ వైన నిందూగలడేయన్సున్ మదోద్రేకియ దనుజేంద్రుండరచేతవ్రేసనుమహోదగ్ర ప్రభాశుంభమున్ జనదృగీషణంభమున్ హరిజను సంరంభమున్ స్ంభమున్హరి నరసింహముమునస్తంభం ఇట్లు దానవేంద్రుండు పరిగృహ్యమాణ వైరుండును వైరానుబంధజాజ్వల్యమానరోషాన రోషానలజఘన్యమాన విజ్ఞాన వినయండును వినయీర్యైర్యీయమానహృదయుండును హృదయచాంచల్యమానసుును తామసంక్రమ్యమాణస్థైర్యు విశ్రంభంబునహుకరించి బాలుని ధిక్కరించి హరినిందూజూపుమని కనత్కనకమణిమయకంకణక్రేంకారబ్దపూర్వకంబుగా ప్రశస్తంబగుహస్తంబున సభాండప స్తంభం బహు రేసి వ్రేటుతోడన దశ దిశును మిణుగురులు సెదల జిటిలి పేటిలిపడి बं भज्यम बगुनम बलन प्रलयवेलासूत सत्तस्कंधबंधुसमीकरण सघटित जो घुष्यमलाहकवर्ग निर्गत निबिड निष्ठु दुस्सहतसघ निर्घोष निकाशंबुल छट छता छट स्फट फता स्फट्ध्वनिप्रमुखयंकरवपुंजंबुलजुएसी आकाशकुहराबुनशंबुशेसी निंडीनमटट्टुचा दो दूयमनहृदयबुल परवशंबुन पितामहेंवरुण वायुशिखि प्रमुखचराचरजंतुजारबुतोड ब्रह्मांडकटाहबुपगिली परस्फोटितबुगा प्रफुदमयुग्काशभासुरचक्रचापलकुशाकुश చరణ తలుండును జలచర్రేఖాంకారుచరణుండును ఘన వినమిత విశ్వవింభరాభరేయ దిక్కుంభింభీరసంభినీధరకూర్మకుల శేఖరుండును దుగ్ధజలజాతుండాశుండాదమకాచండమహోరుస్తంభయను ఘనఘనాయమాణమణికంకిణీగణముఖరితమేఖావయవల पीतांबरशोभितटकटिप्रदेशुंडुनु निर्जर निमगावर्तवत्लमलाकंरनाभी विवरुंडुनु मुष्टिपरीमेयतुतरग्धमध्युंडुनु कुलाचलसाभागसदृशकर्कष विशालक्षुंडुनु दुर्जन दुजटैर्यतियमक्षोराजवक्षोभाग विशंकटेत्रखनचुंचुलांगलायन ప్రతజ్వరణజ్వనలాయమాన శరణాగతనయనచకూరచంద్రరేఖాయమాన వజ్రాయుధ ప్రతిమానభాసమాన నిషాతరతరముఖనఖరుండును శంఖక్రగదాకర ప్రముఖనాయుధమతమహోత్తుంగ మహీధరశృంగసన్నిరసాగర వేలాయమాన మాలికా విరాజమాన నిరర్గళానేక శతజార్గళుండును మంజు మంజీర రంజిత హార కంకణ మకర మంజుమీరణిపుంజరంజితమంజులహారకేయూరకంకణకిరీటకరకుండలాదిభూషణూషితుండును త్రివళీయతిఖరిశిఖరాభపరిణద్ధబంధురకంధరుండును ప్రకంపనకంపితపారిజాతల్లవ ప్రతీకాశకూపవేశ సంచలిధరుండును శరత్కాళమేఘజాల మధ్యమగద్ధగాయమానతీల్లతమాన దేదీప్యమానదంష్ట్రాండు కల్పాంతకాలసకలవనగ్రసన విలసన విజృంభమాణ సప్తజిహ్వజిహ్వాతులతరళతరాయమాణ విభ్రాజమానజిహ్వండు మేరుమందరమహాగుహాంతరాళ విస్తరవిపులవక్నాసివరుండును నాసి వివరనిసరబిడ నిశ్వా సనికరసంఘట్నసోభంతప్యమానసప్త సాగరుండును पूर्वपर्वत विद्यूतमन खूतमंडल सदृक्षसमचितोचनुंडुनु लोचनांचल विलोलीलाभ विस्फुंग वितान्यन तारकाग्रहमंडलुंडुनु शक्रचापसुचिरोदग्र महाभ्रूलताबंधबंधुरभयंकरंडुन घनतरगंडशलु्यकमनीयगंडुंडुनु सन्ध्यागक्ताराधरमालिप्रतिम పటుతర పటుతరసటాజాండును సటాజాల సంచారణ సంజావాతడోలాయమాన వైమానిక విమానుండును నిష్కంపితంఖవర్ణమహూర్ధ్వకర్ణుండును మంతదాయమానమందరవసుంధరాధర పరిభ్రమణేగ సముత్పద్యమాన వియన్మండలమారాశిల్మూల శీకరా భాసురకేసరుండును पर्वाखशिशिण मयूखौरतनूहुंडुनु निज गर्जन निनाद कुमुद निर्दितकुमुदु्रतीकवामन साभौम प्रमुख दिगिभराजकर्णकूटरुंडुनु धवराधर दीर्घदुरवलोकनीय देहुंडुन देश प्रभापल्यम पथीया तो धान निकुदंब गर्वान्धकारुंडुनु రంజన భంజన బహిరంగ ప్రహ్లాదరణ్యకశిపూరంజనభంజన నిమిత్తరంగబిరంగజేగీయమాన కరుణావీరసతుండును మహాప్రభాడు శ్రీ నృసింహదేండావిర్భవిినిరం గను నరమూర్తిగా युगा मनवा केकार के मुनुनदि हरिमाचित मगुयथाथमुन పున బాలూడా సుధీరతసర్వతం ప్రతిష్ఠింపదల నరసింహశరీరముదాచిచక్రి శిక్షింపగవచ్చి నాడుచే మృతి దలంతుంపును పునందరునుడ చరింతు హరి శత్రుని నరసింహమూర్తి హిరణ్యకషిపుని వదింస అని మెత్తంబడని చిత్తంబున గదయత్తి కరంబురణాసు అకంఠితకంఠీరంబుడసింధురంబు చందంబున నత్తంచరకుండురసింహదేని చేడచి తదీయ దివ్యజూజా సన్నికర్షంబురేసి దవానాంబుడరిన ఖద్యూతంబురంబూలగర్తవ్యాకర్తు తెలియకనిర్గత ప్రతిభుండే ప్రకటం వై ప్రళయవసనమునమున్ బ్రహ్మాండ భాండవరోధకమై ఉన్నతమిశ్రమున్ జగమునుపాదింసూ చోద్రావి సాత్వికతేజోనిధయైన విష్ణునిడనుదీపింసూ నే నష్టమై వికలం వై చెడుగాక తామసూల ప్రావీణ్యం బురాజోత్తమ అంతనద్దానవేంద్రుండు మహోద్దండంబగు గదాదంబు గిరగిరద్రిప్పి నరమృగేంద్రుని వేసిన అతండు దర్పంబున సర్పంబు నుపట్టు సర్పరిపన్థిని పునదిపట్టిం బట్టికుని మిట్టిపడి దట్టించిట్టుకట్లూహనయ్యసురవరుృఢబలం బులనిట్టట్టు మిడిసి పట్టు దప్పిం చుకుని తప్పక విడివ దిటుతూ ఉరంబున విహంగ కలరాజరణని గళితంబుచందంబున తలంగనురీకీ తన భుజాటూపంబున నరకంఠీరవ్యునని తలంచి కలంగకచలంగుసు కరంబుల మాటున గుం నిబిడనీరదనికరంబుల మాటునలి డా క్రమ్మరత్మీయీవనశంకాకళంకితులయ్యే మంతనంబుల చింతనంబులు సేజూ నిరీక్షింప అక్షీణ సమరదక్షతా విశేషంబులక్షించి ఖడ్గవర్మంబులుధరీంచి భూ నభో భాగంబుల వివిధ విచిత్రలంఘనలాఘవంబుల పరిభ్రమణ భేదంబులరాళవదనుండై అంతరాళంబునది సాళ్ళువడేగతంబున సంచరించిన సహింపకా पंचाननोत्वालभू नोतरिलू दंष्ट्राकुराभीलगी सुंद्रुने मुलुग कंटकसत्कटके सहति न भ्रसमु भिन्न मय चिंप ప్రళయభ్రచంచలా ప్రతిమస్వరములైఖరఖరోత్సూలు బ్రహ్ముదేర సటలు జలిపించి గర్జించి సంభ్రమిి దృష్టిసారించి బుము బి కెరి జిహ్వయాడించి లఘితను డిసి పట్టినరసింహుడాది పట్టినధిప సరకు గున కలిలాగతి సరకుగునకలీగతిరగేంద్రుడుమూషకంబునొిసి న భంగిన్నరకే సరిదను నొడిసి నురవిమతుడు ప్రాణభీతివీయే నృపా సురరాజవైరిలోబే పరిభావిత సాధుభక్త పటలాంహున దత్నక ఉగ్రతరంకూన్ అంత విహగేంద్రుం డహివృత్సుకైవీ మహోద్వృత్తి హుండుసాగ్రహుడైరూల దుజేర్చి నఖసంఘాంబులం వృత్చి దుస్సహదంభూలికరదేహునచలోసాహం మహాబాహు ఇంద్రహుతాంతకభీకరు ఘనకరు దైత్యాన్వయశ్రీకరు చించున్ హృద్కమలంబు శోణి సున్ధరామండలి త్రింసూర్కనాలు భేదిం చున్మహున్మాం సమ సూక్ష్మములూ దుష్టాసురు వ్రచ్చిదర్పింసన్ రేవులు కఠమాలి కల్పిన్సన్ నోసి యై గంభీర వక్ష కవాటంబువ్రక్కలుచో ఘనకారంబులకరణిపు గంభీరహృదయపంకజము భేదింసూచోలంగిగొరుమిగులు ధమనీ వినంబుదిలిఖండి వటులవిత్రంబుల పగిదిమిరయు జఠర విశాళాంత్రజాంబుద్రుచోగ్రకచసంబుల గరిమూపు అంకగతుడైనదైత్యుని నాగ్రహమున శ్రచయయములనొంపక సంహరించి అమరునరసింహునఖరంబులతి విచిత్ర సమరముఖరంబుల జనవరేణ్య फुरीत विबु जन मुखमुलु परिविदलित वह पति तनु मुख मुल गुरुचि जित शिखिशिख मुलु नर हरिकर जन सुख ఇట్లు కవలపురుష రూపను మృగరూ బృంగాని రేయునుం రేను బవలం గాని సన్ధ్యాసమయ అంతరంగం బును బహిరంగం బృంగాని సభావారంబున గగనంబును భూమిాని యూరు మధ్యంబున ప్రాణసహితం బురు ను ప్రాణరహితం బురు నూ గాని నఖంబుల రైలక్యజనహృదయల్లుండైన దైత్యమల్లూనివధీంచి మహాదనకీలాభీలదర్శనుండ్ కరాళవదనుండ్ లేభీషణజిహుండు శోణితపంకాకేసరుండును నై ప్రేవులు కఠమాలికలుంచి కుంభికుభవిదళనంబుజేసి సనుదింసు పంచారనంబును బోళె దనుజకుజరహృదయకమవిదళనంబుంజేసీ తదీయరక్సింబులనఖంబులు సధ్యారాగరక్చంద్రేఖచిలూవహింప సహింపలేకలేచి తనకట్టి రవిధంబులెత్తుకొని తరంబున రునకు నరవణింసూ రక్సూలం బిక్కువస్రంబులం జక్రాదివ్రసాధనంబుల ఒక్కకుండం జివిధంబున వీరుల రక్షోీరులనిల్లదృంచి రణసౌరం భంబు చాళించి దృష్టిబు భయకరంబు గ ససింహాసనారూఢుడై అక్షీగ్రహుడై నృసింహుడు కరాళాస్యంబుతోప్యే తన్ వీక్షింపంబరికింప నోడి అమరుల్ విభ్రాంతులైడాగన్ సురచారణ విద్యాధరగరుడోరగయక్షగణములలోనరుడై నయ అవసరమున నరహరినైయవసరమునరలకే జూచి రసింహుని హర్షంబులూచి నిర్జరాంగు మహోత్కర్సవంబుల మరియునయ్యవసరంబున మింటననేక దా విమానం బులు गंधर्वगानंबु असरोगण नर्तन संवानंबुनु दिव्य काहलिपट मुदजाद्वानमबुरु प्रकाशम बुल्ये सुनंदकुमुदारदुन हरिप्वचरुनु महेशर विरीचिहेन्द्रपुरसुगु त्रिदश किंपुरपन्नग सिद्धसाध्यगरुगंधारण विद्याधरा मुनुनु मनुलुनु ప్రజాపతులూను నరకీరవదర్శనోత్కంఠితులైనుంచి బ్రహ్మాదిదేవతలు నృసింహమూర్తిని వేరు వేరస్ంచుట కరకమలకీలై డగ్గరక భక్తిశిరి బహు సంసరణబ్ధితరికి నరికి నరభోజనహస్తిహరికి నరకేసరికి ఆ సమయబుర దేవతలందరూ వేరు వేర వినుంచిరి అందమలాసను లిట్లనియే घनलीला घनलीलागुणचातुरी भुवन नमुग्पिचि रक्षिंचि भेदन मुंजेयु दुरशक्ति किन ज्योति कियु किकर्मुनुत्क वंदनम चिंचदा मुख्य प्रसादि రుద్రుండిల అమరవరేణ్య మేదటస్రయుగాంతమునాడుగానకొవేళ కాదు సురబాధకుడైన తమస్వి చరు సమరమున సాలు తదత్ముడైన వీడు సద్విముడు నీ కుభక్తుడు పవిత్రుడు ఇంద్రుట్లని ప్రాణిఘములహృత్పద్మ్యంబుల నివసించి భాసిల్ వయగూజింతకాలము దానవేరుచే బాధపడి చిక్కిపన్నజనుల रक्षिंचि विमं मु रक्षसेजं क्रतुहव्य मुलुमाकुलिगे मरल मंडिमिनी सेवरगि नारलु कवल्यवकायु से इतरसुख मुलेल्ल निच्चय स्थिंबुलिवन भक्ति कुलुवुनुरद चिभर श्रीनृसिंह ऋषिलिटनि भवदीदरलीनलोकमुनुत्दिक्षिशवी शु निचेत भेदितलै ह्रस्वंबुयुंडय विनीतु नर सिंह मुन संहारंबुनुंची वेद विधि ची చుడు పితృదేవతలిట్లని చండక్రోధముతోడదైుడువన్ శ్రాద్ధం బులన్ మత్సుతుల్పిండంబుల్సతిలోబులుగనర్పింగమాకీక ఉద్దండంబునదానిగైకను మహోదగృువేడికడన్ ఖండిం పంబడే నీనఖంబుల నృతుల్ గావింతుమారా సిద్ధులిలది మాదిక సిద్ధులు గైకొనిన దైత్యుజీరితి విమహాయోద్ధునీ కృపమా కును సిద్ధులమరల గగలిగ శ్రీనరసింహ విద్యాధరులిట్లనిరి దానవునిజం పియంతానాక విద్యలిదయతో మరలంగా నిచితి వివిచిత్రునీ నిరుపమవైభవంబునిజము నృసింహ భుజంగులిట్లనిరి రత్నములను మత్కానములను బుత్సుకొన్నరక్కసూరమున్యత్నమునవృత్తివేసి పత్లు రత్నములు గలిగే గలీగే బ్రతికిమీష మనవులట్లని దున్నయూని దైత్యుబురిగొని వర్ణాశ్రమధర్మేతువర్గము మరళం పూర్ణము చేసి వేమని వర్ణింతు ముకొలిచి బ్రతు కురముదేవా ప్రజాపతులట్లన ప్రజలంజేయూటకైసృజించితి మముం బాటించిదైత్యాచే వ్రజలంజేయకైంతకాలము మహాభారంబుతోంటిమీ కుజనున్ వచ్చీరిచం పితివి సోచంబులేచో వ్రజలం జేయు నుండు జగద్భద్రాయమానోదయా గంధర్వలిట్లనిది ఆడుదుము రేయు బగలుం రేయుగలంబాడుమునిషాటనుద్దిం సుదయూనీచే జముని గూడే మహాపాత మహాపాతకునికలముగలదే చారణులిట్లని భువనజనహృదయభల్లూడు दिवजेन्द्र विरोधिनेडु दिगे नीचेतनर्तकमगुभवघ्रियुगम बुजेरीब्रतिदमीषा यक्षुट्लि भ्रंशमुले नीभुलंग भंग मून कि సంశయవృత్తిక్కుల ప్రచారముజేయుండు వీడు నిస్ింశముతోడవీని గడదేర్చి వాపదమానినోతుర్వింశతితాసక్రివిష్టపముఖ్యజగన్ నివాసకా నిన్ను ేరముకింరుషులమల్పులముని భూషిం పగదుష్పురుషున్ సకలసుజనృత్పరుషుం జంపితి విజగమువ్రతికీష వైతాళికు ఇట్లని త్రిభువనశత్రుడువడీయను సఫలందును मख मुलंदु जगदीशर शुभगीतमुपिपु अभयुमयी किन्नरु इत्लनिरी धर्म मुदलपड़ु लघुतरकर्म मुसे मम्मलुषात्मकुदुकु उन्नत मयी नीदु भक्ति विष्णु क्तिसलिपेद विष्णुवकिटनिरी संचित विप्रापुनजंडचरुन वीनशिक्षिटकीु गादु कृपचेती భక్తి తోడ భక్తితోడసేవిిన కైరమున వేగమి చైరగవత్సూ నీయంచరసింహతను అద్భుతమాపద బాసిరంధరు